గణపతిగూహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నోతి సీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా ఆత్మస్వరూపణ మనం ఇరవై నాలుగో శ్లోకం చూస్తూ ఉన్నాము అందాము అవ్యక్త వ్యక్తి మాపన్నుద్ధయ పరం భావజానంత మ్యయమను అవ్యక్తము వ్యక్తిని వ్యక్తిని వ్యక్తిత్వాన్ని పొందింది అని అనుకుంటున్నారు ఎవళ్ళు అబుద్ధయ బుద్ధి లేనివాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అంటే తిట్ అని అనుకోద్దు అంటే వివేక జ్ఞానము లేనివాళ్ళు అని అర్థం ఇక్కడ రెండు రెండు మాటలు వస్తాయి అల్ప బుద్ధయ వచ్చింది అంటే బుద్ధి చాలా తక్కువగా ఉన్నవాళ్ళు అది ఇప్పుడు అబుద్ధయ అంటే బుద్ధి అసలే లేని వాళ్ళు ఎవళ్ళు అల్పబుద్ధయ ఎవళ్ళు ఎవళ్ళైతే ఈ కోరికే ఈ దేవత ఆ కోరికకి ఆ దేవత అంతవత్తు ఫలంతేషాం తద్భవ్యల్పమేధాం సో ఈ కోరిక తీరాలి ఈ దేవతను ఆరాధిస్తాము ఆ దేవత కోరిక తీరుస్తుంది మనం కృతార్థనం అయిపోతాము అని అనుకుంటాడు సో ఆ విధంగా దేవతలు భిన్న భిన్నంగా ఉన్నారని ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క దేవత ఈ దేవతలకి ఇంకా వేరే పనే ఉండదు అక్కడ అలా కూర్చుని ఉంటారు మనం అలా ఆరాధించగానే ఇలా కొరికి తీర్చేస్తూ ఉంటారు సో అలాగని ఈ రకంగా ఆర్గనైజ్ చేసి ఎవడైతే నాకు నాకు మొత్తం అధ్యాత్మ విద్య అంతా తెలిసిపోయిందని అనుకుంటాడో వాడు అల్పబుద్ధయ వాళ్ళ బుద్ధి అల్పము ఇంకా అసలే బుద్ధి లేనివాడు ఎవడు అసలే ఏక జ్ఞానం లేనివాడు ఆ బుద్ధి దేవుడు ఈ రూపంలో ఉంటాడు ఒక వ్యక్తి అయి ఉంటాడు ఇప్పుడు నామం ఉంటుంది నామంతో పాటు రూపం ఉంటుంది నామమునందు రూపమునందు తత్వము అనుగతమై ఉంటుంది ఎప్పుడు అలాగే ఉంటుంది ఇప్పుడు మహాత్మా గాంధీ నిన్న చెప్తున్నా మహాత్మా గాంధీ పేరు దానికి ఒక రూపం ఉంటుంది ఈ నామరూపాల వెనుక ఆ నామరూపాలలో అనుగతమై అనాసక్తి తయోగము అనే తత్వం ఉంటుంది గాంధీ గారు భగవద్గీతని ఆయన చక్కగా వ్యాఖ్యానం చేసి అనాసక్త యోగము అని పేరు పెట్టారు అంటే మనం ఏ పని చేసినా కూడా ఆసక్తి కర్మఫలాసక్తి లేకుండా చేయాలి తస్మాత్ అసక్త సతతం కర్మ కరోతి యహ ఆ శ్లోకాన్ని ఆయన బాగా హైలైట్ చేస్తూ అనాసక్తంగా మనం ఉండాలి ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా మనం పనిచేయాలి అది తత్వం తత్వానికి రూపం ఉండదు నామము రూపము వాటి ఎందు అనుగతమైన తత్వము ఇప్పుడు మనం నామరూపాలు పట్టుకుని తత్వాన్ని గాలి కుదిరిపెట్టేస్తే దాన్ని ఏమంటారు దాన్ని అబుద్ధయ నామరూపముల విలువ ఎంతటిది తత్వాన్ని మన ముందు ప్రవేశపెట్టడమే వాటికున్న విలువ తత్వాన్ని మన బుద్ధికి తీసుకొస్తే రామ అనగానే అది నామము వెంటనే రూపం ఒకటి మన ముందు ప్రత్యక్షం అవుతుంది సో ఆయన వల్ల నిటారుగా నిలకడి ఉంటాడు సో అది రూపం నామరూప వెంటనే ఈ నామరూపములు ఎందు అనుగతమై ఒక తత్వం ఉంటుంది అంటే ధర్మ పరిపాలనము శ్రీకృష్ణుడు ఆనందస్వరూపుడు అంటూ అలాగే ప్రతిదానికే ఒక తత్వం ఉంటుంది మీరు ఆ తత్వాన్ని గాలి గుదిలిపెట్టేసి కేవలం నామరూపాలు పట్టుకుంటే అది అజ్ఞానమే అవుతుంది భాగవతంలో ఒక కథ ఉంది సో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతానికి పూజ చేద్దాము అని అంటాడు ఇంద్రుడి గర్వభంగం చేయటం అనే ఒక కథ ఉంది కదా అప్పుడు అక్కడ ఏమన్నా రాశారంటే కృష్ణం మర్త్యముపాశ్రిత్య అని అంటాడు ఇంద్రుడు ఏమిటి వీళ్ళు ఇంద్రయాగం చేయరా నాకు ప్రతి సంవత్సరం చేసేటువంటి యజ్ఞం నా నన్ను తృప్తిపరిచే యజ్ఞం చేయరా వీళ్ళు వీళ్ళకి ప్రతి సంవత్సరం చేసుకుంటూ నన్ను ఆశ్రయించి నన్ను పూజించేవాళ్ళు కదా ఈ ఏడాది ఏమొచ్చింది వీళ్ళకి పొగరు వీడెవడో కృష్ణుడు అనే ఒక మానవుణ్ణి ఆశ్రయించి వీళ్ళు ఇంత పొగరు చేస్తారా ఆయన మానేవంటే మానేస్తారా ఎవడి కృష్ణుడు ఆఫ్టర్ ఆల్ ఒక మనుష్యుడు కదా అని అంటాడు అంటే ఏమిటప్పుడు ఇంద్రుడు చేసిన పొరపాటు ఏమిటి అది ఇంద్రుడి గర్వభంగం చేస్తాడు శ్రీకృష్ణుడు గోవర్ధనోద్ధారము ఆ సో ఆ కథ అంతా మీకు తెలుసు అది ఎలాంటివి ఇక్కడ ఇంద్రుడు చేసిన పొరపాటు ఏమిటి శ్రీకృష్ణుణ్ణి ఒక వ్యక్తిగా స్వీకరించాడు అబుద్ధి అయ్య అంచేతనే ఇంద్రునికి శ్రీకృష్ణుడు గుణపాఠం చెప్పాల్సి వచ్చింది కాబట్టి శ్రీకృష్ణుడు ఒక వ్యక్తి కాదు ఒక నామము ఒక రూపము ఉన్నాయి అవి లేవని అంటలేదు కానీ నామరూపముల ఎందు తత్వము అనుగతమై ఉంటుంది మీరు నామరూపాల మీద ఫోకస్ ఎక్కువైపోతే తత్వము కనుమరుగైపోతుంది ఎప్పుడైతే తత్వం కనుమరుగైపోయిందో ఈ నామరూపాలను పట్టుకు వెళ్లాడటమో దీన్ని శవాలంకారము అంటారు శవానికి అలంకారం చేసినట్టు తత్వం లేని నామరూపాలు శవప్రాయము శవానికి అలంకారం చేసినట్టుగా ఉంటుంది అలంకారము ఆ జీవశక్తి ఉన్నటువంటి ప్రాణశక్తి ఉన్న దేహానికి అలంకారం ప్రాణశక్తి లేని దేహానికి అలంకారంగా ఉంటుంది అలాగే తత్వము చే అనుగతము కాని నామరూపములు అవ్యర్థము అనే అభిప్రాయం భాష్యకారులు అంటారు అవ్యక్తం అప్రకాశం తత్వం ఎప్పుడు కంటికి కనపడుతూ ఉండదు అప్రకాశం అది మన ముందు వచ్చి నిలబడదు మన ముందు వచ్చి నామరూపాలు నిలబడతాయి కాబట్టి తత్వాన్ని మనం బుద్ధి దాన్ని జ్ఞానము ఉంటారు తత్వాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది దాన్ని ఫీల్ అవ్వాల్సి ఉంటుంది దాన్ని ఫీల్ అవుతారు అది అనుభవానికి తెచ్చుకుంటారు తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అంతేగాని అది మా కంటి ముందు కనపడేది కాదు నామరూపాలు కంటి ముందు కనపడుతూ ఉంటాయి కాబట్టి అప్రకాశమైన ఆ తత్వమును వ్యక్తిమాపన్నం ప్రకాశం గతం ఇదానీ మన్యంతే మాం నిత్యసిద్ధం ఈశ్వరమపి సంతం అబుద్ధయ అవివేకిన ఇప్పుడు నేను నిత్య నిత్యసిద్ధ నిత్యప్రసిద్ధం అని ఉంది కదా నిత్యప్రసిద్ధం సో ఇది ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు ఆ హాల్లోకి వచ్చాడు హాల్లో దేవుడి ఫోటో ఏదీ లేదు లేకపోతే ఇదేమిటి ఈ హాల్లో దేవుడు లేడు ఇది అపవిత్రమైపోయింది అన్నాడు ఈ లోపల ఎవరిలో తీసుకొచ్చో ఫోటో పెట్టారు ఓకే ఇప్పుడు ఈ హాల్ దేవుడు ఫోటో పెట్టారు కాబట్టి పవిత్రమైంది అన్నాడు అంటే ఏమిటి అంతకుముందు లేని దేవుడు ఇప్పుడు వచ్చాడు అబుద్ధయ అబుద్ధి ఎందుకని సో ఈశ్వరుడు నిత్య సిద్ధుడు అంతకుముందు లేని బొమ్మను తీసుకొచ్చి ఇప్పుడు పెడితే అప్పుడు కొత్తగా ఈశ్వరుడు వచ్చాడని అనుకోరాదు నిత్య ప్రసిద్ధుడు నిత్యము సర్వత్రా ఉన్నాడు ఈశ్వరుడు అటువంటి ఈశ్వరుడు అంతకుముందు లేడని ఇప్పుడు ఓ పెట్టడం చేత లేకపోతే ఒక నామరూపాలను పెట్టడం చేత వచ్చేడని అని అనుకున్నారు అంటే దాన్ని ఏమంటారు అబుద్ధయ నేను నన్నీ మాటే చెప్పాను సాలగ్రామంలో ఈశ్వరుడు ఉన్నాడు క్లీన్ సాలగ్రామంలో మాత్రమే ఈశ్వరుడు ఉన్నాడు సంథింగ్ రాంగ్ ఇప్పుడు ఇద్దరు పక్క పక్కన కూర్చుని శివాభిషేకం చేస్తున్నారు శివుడికి పూజ చేస్తున్నారు శివుడు అంటే ఓ లింగమో సాలగ్రామమోనో ఏదో ఉంటారు దానికి పూజ చేస్తున్నారు దాంట్లో ఒక ఆయన ఇంకో ఆయనతో అన్నాడు మీ సాలగ్రామం సరైంది కాదు మాది సరైంది కాబట్టి మీ దేవుడు సరైనవాడు కాదు నా దేవుడు సరైనవాడు అంటే అలాగే ఎందుకని అంటే చూడండి మీ సాలగ్రామం సరైంది కాదు ఇట్ ఈస్ సంథింగ్ రాంగ్ దాస్ నా సాలగ్రామం పర్ఫెక్ట్ అంటే ఎలా ఉంది ఈ సంభాషణ ఎలా ఉంది నాకేమో చాలా విడ్డూరంగా అనిపించింది ఈ సంభాషణ మరి మీకు బాగుందని అనిపిస్తే ఐ కెనాట్ హెల్ప్ ఎయిట్ ఇది ఎలా కేవలము సాలగ్రామమునందు మాత్రమే ఉంటాడు అని మీరు ఎప్పుడైతే అనేశారో అప్పుడు ఇతర వికృతులు దాని వెంటనే వచ్చేస్తాయి ఇతర వికృతి అంటే ఎబరేషన్ అదర్ ఎబరేషన్స్ ఒక ఒక మిస్టేక్ ఫండమెంటల్ మిస్టేక్ మీరు ఎప్పుడైతే చేసేసారో మిగతా మిస్టేక్స్ దాని వెంట పరుగులు ఎత్తుకుంటూ వచ్చేస్తాయి మిగతా మిస్టేక్ ఏమిటి నా దేవుడు మీ దేవుడి కంటే గొప్ప ఆ దేవుడిని వీడు ఏం చేస్తాడంటే డబ్బీలో పెట్టి మూత వేసి సంజీలో పెట్టేస్తాడు నా దేవుడు మీ దేవుడు గొప్ప అంటాడు సో ఈ విధంగా కేవలము నామరూపములకు పరిమితం చేసేసి అదే దేవుడు అది తప్ప ఇంక దేవుడు ఎక్కడా లేడు అనేటువంటి దృష్టిలో మాట్లాడతారు అది అబుద్ధయ దీనికే దృష్టాంతం గురునానక్ కాశీ వెళ్ళారు కాశీ వెళ్ళి సాయంకాలం పలహారం చేసి పడుక్కున్నారడుకుంటే ఎవడో ఒక ఆయన కాళ్ళు శివుడి వైపు పెట్టి పడుకున్నావే అంటే శివుడు అంటే ఆ డైరెక్షన్లో శివాలయం ఉందన్నమాట విశ్వేశ్వరాలయం ఆ డైరెక్షన్లో ఉంది ఈయన ఈయన పాపం అంత డైరెక్షన్స్ ఇప్పుడు గదిలో ఉంటారు గదిలో ఉంటే ఏ డైరెక్షన్లోయే ఉందో మీకు ఏం తెలుస్తుంది అదేదో పని కట్టుకునే డైరెక్షన్ తెలుసుకుంటే తెలుస్తుంది కానీ లేకపోతే ఏం తెలుస్తుంది ఏదో పాపను అడుగు వాల్చాడు ఆయన నువ్వు విశ్వేశ్వరుడు వైపు కాళ్ళు పెట్టావు అని ఒక ఆయన కోప్పడ్డాడు ఆయన అప్పుడు నానక్క గారు ఏమన్నారంటే ఎటువైపు శివుడు లేడో అటువైపు నువ్వు నా కాళ్ళు నువ్వు పెట్టు అని చెప్పా ఎటువైపు శివుడు లేడో అటు పెట్టాలి కాళ్ళు నువ్వు పెట్టు ఎందుకంటే నేను పెట్టలేను నాకు సర్వత్రా శివుడే కనపడుతున్నాడు నేను కాళ్ళు పెట్టాలంటే ఇంకే శివుడున్న వైపే పెట్టాలి నువ్వు పెట్టే ఎటు పెట్టాల అని ఆయన అన్నారు కాబట్టి సో ఆరంభంలో ఓ బొమ్మతోటి వ్యవహారం నడిపించిన తత్వనామరూపములు ఎందు తత్వము అనుగతమై ఉంటుంది అనే విషయాన్ని నిశ్చయంగా తెలుసుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఒక దేహము కలిగిన ఒక వ్యక్తి అని అనుకోవటము అబుద్ధి అజ్ఞానము దేవుడు తత్వం అందేగాని ఒక వ్యక్తి కాదు నిజానికి పంచభూతాలు ఉంటాయి ఈ మాట నిన్న చెప్పాను అనుకుంటా పంచభూతములు పృథివీ పృథివీకి ఆకారం లేదు పృథివీ తత్వం అనారోపితాకారం తత్వం అనే డెఫినేషను ఆకారం యొక్క ఆరోపము మీరు చేయకపోతే దాన్నే తత్వము అంటారు ఇప్పుడు మట్టి ముద్ద ఉందనుకోండి మట్టి ముద్దకు ఆకారమేముండదు దానికి ఒక ఆకారాన్ని మీరు కల్పిస్తే దాన్నే ఘటము అని అంటారు కాబట్టి ఘటము నాకు ఆకారం ఉంటుంది కానీ ఘటంలో ఉండే తత్వం మట్టికి ఆకారం ఉండదు బంగారము ఆకారం ఉండదు బంగారానికి ఆకారం ఏమి బంగారంతో మీరు నగ చేస్తే దానికి ఆకారం ఉంటుంది కాదండి నగ చేయడానికి ముందు బిస్కట్ అది ఆకారమే తీగ ఆకారమే గోళి ఆకారమే ఆకారం ఉంటుంది బంగారానికి ఆకారం ఉండదు ఏదో ఒక ఆకారంలో అది మనకి లభ్యమవుతూ ఉంటుంది అదేవిధంగా ఈశ్వరుడికి స్వతహాగా ఆకారం ఉండదు ఏదో ఒక ఆకారంలో మనము ఆరాధించవచ్చు అని చెప్పని ఈ ఆకారం విషయంలో అప్రోచ్ ఎలా ఉండాలంటే స్వామి వివేకానందం మాట అన్నారు ఒక ఆకారాన్ని అక్కడ పెట్టుకుని దానికి ఉపచారాలు చేయటం అన్నది అధ్యాత్మ మార్గంలో చాలా ప్రిలిమినరీ స్టేజ్ అని చెప్పాడు ఆయన It is a, he mentioned the word temple also. You fix a, a form in the temple and worship Ishwara in that form It is a very preliminary stage of worship. That's why we have a condition that we have a condition that we have a condition that we have a condition that we have a condition that we have a condition. సో ఈ వి ఈ విషయాన్ని మనం గుర్తించాలి ఇప్పుడు వాయువుకి ఆకారం ఉండదు తేజస్సు అంటే వేడి ఆకారం ఉండదు ఆకాశము ఆకారం ఉండదు సో అప్పులు అంటే నీరు నీరుకి ఆకారం ఏమి ఏమీ లేదు ఏ పాత్రలోపు వస్తే ఆకారం వస్తుంది స్వతహగా ఏ ఆకారము లేదు అలాగే ప్రకృతి జగత్కారణమైన ప్రకృతి ఆకారము లేదు దానికి అవ్యక్తము పేరు అలాగే ఆత్మ చైతన్యము దానికి ఆకారం ఉండదు ప్రకాశము కాంతి కాంతికి ఆకారం ఉండదు ఆ కాంతిలో అన్ని ఆకారాలు కనబడతాయి అది వేరే సంగతి స్వతహాగా కాంతికి ఆకారమేమీ ఉండదు అదేవిధంగా పరబ్రహ్మయందు కూడా ఒక దేహము ఒక రూపము ఒక ఆకారము ఫిక్స్డ్గా ఏదీ ఉండదు అంచేతనే అన్ని ఆకారముల ఎందు ఒకే ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి ఒకప్పుడు దేవుడికి ఆకారం లేకపోయి ఉండొచ్చు ఇప్పుడు కృష్ణావతారంలో ఆకారం వచ్చింది మళ్ళీ ఆకారం ఈ అవతారం అయిపోయిన వెంటనే ఏమైపోయింది ఈ ఆకారము ఈ ఆకారం ఇప్పుడు ఇక్కడ లేదు వైకుంఠానికి వెళ్ళిపోయింది అని ఆ విధంగా వ్యాఖ్యానం చేయటానికి కూడా పండితులు హర్షించరు ఇప్పుడు మామూలుగా పిల్లలకి కథ చెప్పేప్పుడు అలా చెప్తారు ఇప్పుడు చిన్నపిల్ల తల్లి పోతుంది తల్లి పోయింది అనుకోండి చిన్నపిల్లాడు అడుగుతాడు మా అమ్మాయి అక్కడ అని స్వర్గంలో అమ్ముంది అని చెప్తాను పైకి చూపిస్తాను సో అదేవిధంగా శ్రీకృష్ణావతారం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే వైకుంఠధామానికి వెళ్ళిపోయాడు కానీ అదే ఫైనల్ వర్డ్ కాదు వాస్తవానికి ఏమని చెప్పారంటే శ్రీకృష్ణుడు దేహత్యాగం చేసి భాగవతంలో ప్రవేశించాడు అని చెప్పారు భాగవత రూపంగా ఉన్నాడు అని చెప్పారు భాగవతము అంటే పుస్తకం కాదు శబ్దం భాగవతం శబ్దం కాబట్టి ఇప్పుడు శబ్దరూపంగా ఉన్నాడు శబ్దమే సో తేనేయం మూర్తి సో అంతర్ధాయ ప్రవిష్టూయం శ్రీమద్భాగవతానవం ఈ శ్రీకృష్ణుడు అంతర్ధానాన్ని చెంది భాగవతము సముద్రంలో ప్రవేశించినాడు తేనేయం వామయీ మూర్తి సో వాగ్రూపమైన మూర్తి సో మన ముందు ఉన్నది భాగవతము భాగవతం అంటే పుస్తకం కాదు ఆ పుస్తకంలో ఉండే తత్వం కాబట్టి ఆకారము ఆకారము దాటినటువంటి తత్వము ఆ మార్గంలో మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఆకారమే ఫైనల్ అని పెట్టు కూర్చోకూడదు అలా ఎవరు అనుకుంటారంటే అబుద్ధయ అంటే అవివేకిన వివేకము లేనివారు ఏమిటి వివేకము ఒకటే నామరూపములు ప్లస్ తత్వము వాటి మధ్య నుండేటువంటి తేడా తెలియని వాళ్ళు అలాగనుక్కుంటారు తర్వాత ఇంకొక మాట కూడా నిన్న బహుశా చెప్పుంటాను సాకారము ప్రతి ఆకారమునందు తప్పనిసరిగా నిరాకారమైన తత్వము అనుగతమై ఉంటుంది ప్రతి ఆకారంలోనూ ఉంటుంది మీరు ఆ నిరాకారమైన తత్వాన్ని పూర్తిగా విస్మరించి కేవలము నామరూపములను మాత్రమే పట్టుకూర్చోటము అది అజ్ఞానం శ్రీకృష్ణుని అవతారంలో కూడా దుర్యోధనాధులు శిశుపాలుడు మొదలైనవాళ్ళు శ్రీకృష్ణుని ఒక ఆకారంగా భావన చేసేవారు ఇప్పుడు ఈ శిశుపాలుడు శ్రీకృష్ణుని అంటాడు నువ్వు గొల్లవాడివి అంటాడు ఈ గొల్లవాడు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది ఆకారాన్ని బట్టి వచ్చింది నువ్వు ఆవులు తోలుకునేవాడివి ఆకారం సో నువ్వు నల్లని వాడివి అది అది గుణమని మనం అనుకుంటున్నావు అది దోషం నీ ఒంటి రంగు యూఆర్ ఎ బ్లాక్ గై యూస్లెస్ బ్లాక్ గై అంటాడు శిశుపాలుడు సో అంటే ఆకారానికి ప్రాధాన్యం ఇస్తాడు అయితే విదురుడు భీష్ముడు ధర్మరాజు వీళ్ళందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు శిశుపాలుడు చూసిన ఆకారాన్ని వాళ్ళు చూశారు కానీ వాళ్ళు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైన పరమాత్మయన అని చేత మనం ఈయన్ని ఆరాధిద్దాము అని వాళ్ళు అన్నారు కాబట్టి ఆరాధించేప్పుడు పాదాలకి దండం పెట్టేప్పుడు అప్పుడు ఒక ఆకారానికి దండం పెడుతున్నారు అన్నట్టుగానే అనిపిస్తుంది తప్ప వాస్తవంలో వాళ్ళు ఆకారం వెనక ఉండే నిరాకార తత్వానికి దండం పెడుతున్నారు ఇప్పుడు మహాత్ములు వస్తే మెళ్ళలో వేస్తారు దేనికి వేస్తారు దండ దండే వేయాలంటే అలాంటి దేహాల చుట్టూ బోల్డ్ దేహాలు ఉన్నాయి సో ఫొటోజెనిక్గా ఉండే దేహాలు కూడా కొన్ని ఉంటాయి వాటికి దండ వేయొచ్చు కదా ఈ మహాత్ముడి ప్రతి వారికి రెండు చేతులు కాళ్ళు ఇదే రూపంగా దండి ఫలానా వారికే దండెందుకు వేశారు ఎవరికైనా వేసుకోవచ్చు అయితే మీకు మీరే వేసుకోవచ్చు అంటే కాదయా ఆకారానికి కాదు మేము దండవేసేది ఆకారం వినకుండే తత్వానికి దండ వేస్తున్నాము అని మీరు అంటారు ఏదైనా అలాగే ఉంటుంది ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన భారతీయ సమాజంలో ఆధునిక కాలంలో ఒక క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది సమాజంలో హిందూ సమాజంలో ఒక క్యారెక్టర్ క్రైసిస్ ఉంది ఈ క్రైసిస్ ఎందుకు వచ్చింది అంటే నామరూపములే సర్వం అనుక్కుని దాన్నే పట్టుకుని వాటి వెనుక్కలుండే తత్వాన్ని విస్మరించేటువంటి కారణంగా వచ్చింది అందుకోసం చెప్పాల్సి వచ్చింది పరం భావం పరమాత్మస్వరూపం అజానంత అవివేకిన ఇలా ఎవరు భ్రమపడతారో అవివేకులు వివేకము లేని వాళ్ళు అంటే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతారు రూపము స్వరూపము రూపం నెక్లెస్ స్వరూపం బంగారం రూపము స్వరూపము కాబట్టి ఇప్పుడు మా చిన్నప్పుడు చిలకలని అమ్మకానికి వచ్చేవి వీధిలోకి స్నాక్ అది దట్ ఈస్ ది ఓన్లీ స్నాక్ ఇంకా అంతకంటే వేరే స్నాక్స్ ఏమి ఉండి ఇవ్వవు ఈ చిలకలు అమ్మకానికి వచ్చి బొట్టలో పెట్టుకుని ఓ అమ్మ తీసుకొచ్చి చిలకల మాయి చిలకలు ఆ బొట్ట ఏదో తూకము ఏదో వేసి ఇచ్చింది మా అమ్మగారు కొనేవారు ఇన్ని చిలకలు నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఈ చిలకల్లో కొన్ని చిలక ఆకారం ఉంటాయి కొన్ని గుర్రం ఆకారం ఉంటాయి కొన్ని గాడిద ఆకారం ఉంటాయి ఇలాంటి ఆకారాలు ఉంటాయి అది ఏమి పెద్ద గ్రేట్ స్నాక్ ఏం కాదు పిండికి పంచదార వేసి దాన్ని ముద్ద చేసి దాన్ని ఎండబెట్టిందో లేకపోతే నూనెలో వేసినో మొత్తానికి అలాంటి బొమ్మల చేసి పెడతారు అది సో మా అమ్మగారు కొని ఒక ఒక చిలక చేతిలో పెట్టేవాళ్ళు చిలకనే అనేవాళ్ళం అది చిలక కానక్కర్లా అది గాడి దవ్వచ్చు గుర్రం అవ్వచ్చు ఏదైనా కావచ్చు కానీ పేరు మటుకు చిలకలు అని పేరు వంచదార చీలకలు వంచదార చీలకలు ఓసారి మా అమ్మగారు నాకు మా సిస్టర్కి చెరువు చిలక ఇచ్చారు నా చిలకేమో గాడిదే మా సిస్టర్ చిలకేమో గుర్రం నేను దెబ్బలాడాను నాకు గాడి దొద్దు గుర్రమే కావాలి అంటే మా అమ్మగారు చెప్పారే మూర్ఖుడరవరా నువ్వు అది గుర్రము కాదు గాడిదే కాదురా అది పంచదార జల్లు నోట్లో పెట్టుకు చూడు దీనికి తెలుసుకుంది దాని లక్షణం ఇవ్వడం అది గుర్రము కాదు గాడిదే కాదు మీ దగ్గర ఉన్నది గాడిదే కాదు మీ సిస్టర్ దగ్గర ఉన్నది గుర్రము కాదు అది పంచదార చిలక నోట్లో పెట్టుకుని మాట్లాడు నోట్లో పెట్టుకోకుండా మాట్లాడకు అనివారు అంటే నాకు అదేం కుదరదంటే సరే నువ్వు మూర్ఖుడివి అని మళ్ళీ వెతికి ఇంకో గుర్రం పట్టుకుని సరే వెళ్ళాయి అని గాడిద తీసుకుని డబ్బాలో వేసుకుని గుర్రం నా చేతిలో పెడితే నేను మహానంద అప్పుడు ఆ చూసి ఎంతసేపు చూస్తాము గుర్రాన్ని నోట్లో పెట్టుకుంటే గుర్రం ఏముంది ఇంకా ఇదో ఇలా ఉంటాం కాబట్టి సో ఆక ఆకారంతో సంతృప్తి పడకూడదు ఆకారం వెనుకున్నటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి సో పరమాత్మ స్వరూపం అజ అనంత రూపాన్ని తెలుసుకుంటున్నారే తప్ప స్వరూపాన్ని తెలుసుకోవటం లేదు స్వరూపము ఆత్మ పర అంతరతమైన ఆత్మ ఈశ్వరుడు నువ్వేదైతే ఉంటున్నావో అది అంతరతమైన ఆత్మ ఇన్నర్మోస్ట్ సెల్ఫ్ పరమాత్మ అంటే ఈగో కాదు ఈగోకి మూలంలో ఉండే చైతన్యం ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ ఈ అబుద్ధి ఈ అజ్ఞానాన్ని గురించి తర్వాత శ్లోకంలో కూడా వస్తుంది సో వీళ్ళు ఆ విధంగా తెలుసుకోలేకపోతున్నారు నిజానికి నాలుగో అధ్యాయంలో కూడా ఇటువంటి మాటే ఒకటి చెప్పాడు జన్మ కర్మచ మే దివ్యం ఏం జో వేత్తి తత్వత తక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి స్పాండవ నాలుగో అధ్యాయంలో వస్తుంది నా జన్మ దాన్ని తత్వత తెలుసుకోవాలి నా కర్మ దాన్ని తత్వత తెలుసుకోవాలి ఏమిటి నాకు పుట్టుక లేకున్నా పుట్టినవాణిగా నేను కనబడుతున్నాను ఈ శ్లోకానికి ముందు శ్లోకం నాలుగో అధ్యాయంలో అజోపిసన్ సంభవామి పుట్టుక లేనివాడను పుట్టుక లేకుండానే పుట్టినట్లుగా నేను భాషిస్తున్నాను ఇది నా జన్మ నా జన్మ యొక్క రహస్యం ఇది అలాగే నా కర్మ కూడా అటువంటిదే అదిలాగా నేను కర్తను కాకుండానే సృష్టి స్థితి లయాది సకల కార్యములను చేయుచున్నాను అది నా కర్మ యొక్క రహస్యం ఇది నా స్వరూపం యొక్క రహస్యం ఎలాగా రూపము పుట్టుక లేకుండగా నేను పుట్టాను కర్త కాకుండా కర్మలను చేశాను ఇది నా స్వరూపం ఇది ఎవడైతే తెలుసుకుంటాడో వాడు నన్ను పొందుతాడు అంటే ఈశ్వరుని యొక్క స్వరూపం ఏదియో జీవుని యొక్క స్వరూపం కూడా అదే ఇప్పుడు జీవుడు ఉన్నాడు జీవుడు నేను జీవుడను నేను పుట్టేనా పుట్టలేదా పుట్టినట్టయితే కనబడుతున్నాను కానీ వాస్తవంగా నాకు పుట్టుక లేదు కర్మలు చేసినట్టుగా నేను కనపడుతున్నాను లోక దృష్టికి కానీ వాస్తవంగా నా ఎందుకు కర్తృత్వము లేదు అదే ఈశ్వరుడు అదే జీవుడు అంతే శ్రీకృష్ణుడు అర్జున్తో అంటాడు చూడు కర్మలను చేసి కూడా నేను కర్తను కాను నువ్వు కర్మలను చేసి కర్తవవుతున్నావు నువ్వు కనుక కర్మలను చేసి కర్తను కానని తెలుసుకుంటే నీకు నాకు భేదం ఉండదు అని చెప్పాడు కాబట్టి రూపాన్ని ఒకదాన్ని పట్టుకుని ఇంక ఇదే సర్వము అని అనుకోవడము అది అవివేకం అనబడుతుంది ఎప్పటికీ కూడా తత్వాన్ని పట్టుకునే ప్రయత్నాన్ని దృఢంగా చేస్తూ ఉండాలి మమావ్యయం వ్యయరహితం అనుత్తమం నిరతిశయం మదీయం భావం అజానంత మన్యంతే ఇక్కడ ఈ తత్వాన్ని రెండు మాటల్లో చెప్పారు పరం భావం అజానంత నా యొక్క పరం సర్వోత్కృష్టమైన సర్వాతిశాయి అయిన అంటే సకల నామరూపములకు అతీతమైన భావం తత్వమును అజానంత ఎరుగరు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఎటువంటి తత్వము అవ్యయం సో అంటే వినాశము లేనిది నా వ్యేతి ఇది అవ్యయం వ్యయము అంటే ఏమిటండి డబ్బు అంతా వ్యయం ఆదాయ వ్యయములు అంటారు వ్యయమంటే ఏమిటి ఖర్చు లేనిది వినాశము లేనిది ఇప్పుడు శ్రీకృష్ణుని యొక్క తత్వం ఏమిటి చేతిలో మురళి పెట్టుకుంటాడు ఇక్కడేమో పింఛం పెట్టుకుంటాడు నల్లగా ఉంటాడు పచ్చని వస్త్రం కట్టుకుంటాడు నాడు ఒక వడ్డాణం పెట్టుకుంటాడు వడ్డానో లేకపోతే బంగారు ములతరాడో కట్టుకుంటాడు ఇది శ్రీకృష్ణుని యొక్క తత్వము అని మీరు అన్నారనుకోండి ఇప్పుడు ఆ తత్వము వ్యయమా వ్యయమా ఆ రూపము వ్యయమా వ్యయమా వ్యయమైపోతుంది లేదు ఆ రూపం ఆ రూపాన్ని ఎవడో ఒక బోయవాడు చిన్న బాణపు ముక్కతో కొట్టిపారేశాడు ఆ రూపాన్ని కొట్టిపారేస్తే ధర్మరాజు గారు సైనికుల్ని పంపించి వెతికించి ఆ దేహాన్ని పట్టుకొచ్చి ఆయన అగ్నిహోత్రంలో పెట్టి అదే శ్మశానంలోకి తీసుకెళ్ళి సంస్కారం చేయించాడు ఆయన ఏమైందా రూపం ఏమైపోయిందా రూపం కాబట్టి నా స్వరూపము అవ్యయము అంటే వినాశము కానిది నెక్లెస్ని కరిగించేసినా మిగులుంటుంది బంగారం అదేవిధంగా ఆ రూపము అంతర్ధానం అయిపోయినా కూడా తత్వం ఎక్కడికి పోతుంది అది నా తత్వము ఏమిటా తత్వము పరం భావం పర అంటే ఉత్కృష్టమైన ట్రాన్సెండెంటల్ పరం అంటే ఆ పరం అంటే కింద ఉంటుంది పరం అంటే పైన ఉంటుంది ఇప్పుడు శ్రీకృష్ణుని యొక్క స్వరూపమేమి అని మీరు అడిగితే ఎందుకంటే నిన్నటి నుంచి నేను చెవి కోసిన మేకలాగా అరుస్తున్నా ఏమిటి తత్వం అండి ఆకారం కాదండి తత్వం అండి అని అంటున్నాను కదా మరి ఏమిటో అదేమిటో చెప్పు ఓకే ఆకారం కాదన్నావు మేమేమో ఆకారమేమో అనుకుని బొమ్మలు ఫోటోలు పెట్టుకూర్చున్నాం అది కాదని నువ్వు అంటున్నావు దాంట్లో అనుగతమై ఉంటుంది తప్ప అది కాదని నువ్వు అంటున్నావు అది ఏమిటో నువ్వు చెప్పు అని మీరు అడగలా అక్కర్లేదా పరంభావం శ్రీకృష్ణుని స్వరూపం ఏమిటంటే పరం భావం భవతీతి భావ ఉన్నది అంటే భావ అంటే ఉండుట ఉండడం ఎటువంటి ఉండడం ఇప్పుడు ఈ ఘటము ఉన్నది అన్నారు అనుకోండి ఇంతకు ముందు లేదు ఇప్పుడు ఉంది మళ్ళీ తర్వాత ఉండదు పగిలిపోయి నాశనం అయిపోతుంది అంటే మరి అటువంటివి ఉండడం కాదు కదా ఇది మరి అవ్యయం వినాశము లేని ఉనికి దీన్ని సంస్కృతంలో సత్త అని సత్త సత్ గురునానక్ అన్నారు సత్ శ్రీ అకాల్ అన్నారు పరమేశ్వరుడు అంటే ఏమిట్రా అని అడిగారు ఆయన అడిగితే ఆయన అన్నారు సత్ శ్రీ అకాల్ గురునానక్ అంటే ఏదో సిక్కిజం పాఠం చెప్తున్నాడు అనుకున్నారు అంతా హిందూ ధర్మం అదంతా కూడా సో సత్ శ్రీ అకాల్ సత్ దేవుడంటే సత్ మరి ఆయన జ్ఞాన్ అంటే మరి అలా ఉంటాడు దేవుడంటే సత్ సత్కి రూపం ఏం లేదు అన్ని రూపములలోనూ సత్య ఉంది దానికి తర్వాత అకాల్ అంటే కాలమునక అతీతమైన వాడు అవ్యయం అనమాట అకాల అంటే అవ్యయం సత్ శ్రీ అకాల్ సో అది పరంభావం అదేమిటంటే ఇప్పుడు ఈ సత్ అన్నది మీరు కన్ను తెరచి చూశారనుకోండి కన్ను తెరచి చూస్తే మీకు నామరూపములు దర్శనమిస్తాయి వాటియందు అనుగతమైన తత్వాన్ని మీరు కన్ను తెరిచి చూడడం మాత్రం కుదరదు కంటితో చూడడం కుదరదు కన్ను తెరిచి తెలుసుకోవచ్చు మూసి తెలుసుకోవచ్చు తత్వాన్ని తెరవడము మూయడము పాయింట్ కాదు అవసరమైతే ఆరంభంలో సాధన దిశలో సాధనా దిశలో మీరు కళ్ళు మూసుకుంటే మూసుకోవచ్చు మీకు ఆ తత్వం ఒకసారి తెలిసిన తర్వాత తెరిచినా అదే ఉంటుంది మూసినా అదే ఉంటుంది ఇప్పుడు అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణస్థిత నారాయణుడు ఎక్కడున్నాడు లోపల నారాయణుడే బయట నారాయణుడే ఉన్నాడు ఇప్పుడు సపోజ్ నారాయణుడు ఒక రూపం అనుకోండి ఒక విగ్రహం అనుకోండి ఇప్పుడు ఆయన బయట ఉంటాడా లోపల ఉంటాడా బయటే ఉంటాడు విగ్రహమే అయితే బయటే ఉంటాడు లోపల ఎందుకుంటాడు విగ్రహం మాత్రమే కాదు ఆ విగ్రహంలో అనుగతమైన తత్వము అని మీరు ఎప్పుడైతే అన్నారో కన్ను తెరిస్తే ముందు ఉన్నాడు కన్ను మూస్తే నీలో కూడా ఉంటాడు పరంభావము ఆ పరంభావమును శ్రీకృష్ణుని యొక్క స్వరూపముది అది శ్రీకృష్ణుడు తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒక రూపము అన్నాడు అన్నారనుకోండి మీరు ఆకారము రూపము అని మీరంటే ఒక వ్యక్తి అని అంటే ఇప్పుడు లేడు ఇప్పుడు శ్రీకృష్ణుడు హిస్టారిక్ పర్సన్ అయిపోతాడు చారిత్రక పురుషుడు అయిపోతాడు చారిత్ర అశోకుడు చెట్లు నాటించాను మీరు చదువు ఉంటారు ఏదో ఎక్కడున్నాడు అశోకుడు లేడు ఆయన నాటించిన చెట్లు లేవు కొట్టేశారు వీళ్ళు అన్ని చెట్లు కొట్టేస్తారు ఏ చెట్టు అట్టబెట్టరు వీళ్ళు లాస్ట్ ఇయర్ నాటిన చెట్లు ఏడాది కొట్టేస్తారు చెట్లు నాటి వాళ్ళు వచ్చి నాటేసి వెళ్ళిపోతారు ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి కొట్టేసి వెళ్ళిపోతారు వీళ్ళు ఇంకా ఎలక్ట్రిక్ పోల్స్ అనే అవే మిరుగుతాయి కోనండి అశోకుడు లేడు అలాగే శ్రీకృష్ణుడు ఆకారము అని మీరంటే లేడు కహ హై చారిత్రక పురుషుడై కూర్చుంటాడు హిస్టారిక్ పర్సన్ అయిపోతాడు తర్వాత హిస్టారిక్ పర్సన్తో ఆగదు శ్రీ ఆకారమే సత్ ఆకారమే సత్యము అని మీరంటే యాదవుడు అవుతాడు శ్రీకృష్ణుడు యాదవ కులానికి బీసీ రిజర్వేషన్లో ఫిక్స్ అవుతాడు నిజంగా ఒకసారి ఏదో దేవుడి గురించి ఏదో ప్రసంగం వస్తే ఎవరిలో చెప్పారు ములాయం సింగ్ యాదవో లాలూ ప్రసాద్ యాదవో చెప్పారు ఆయన ఏమని చెప్పాడో తెలుసున మీరు శ్రీకృష్ణుడి గురించి నాకు పాఠం చెప్పే ప్రయత్నం చేయొద్దు ఆయన యాదవుడు మేము కూడా యాదవులో అని చెప్పాడు సో అలా ఉంటుంది ఆకారమే సత్యం అనుకునే ఇటువంటి వికృతులు నిర్మాణం అవుతాయి సో ఆయన ఒక కులం అవుతాడు తర్వాత ఇంకోటి ఒక ప్రాంతం వాడు అవుతాడు హర్యాణవి అవుతాడు ఏమిటో అనుకుంటున్నాడు మీరు హరియాన్వి దేవీలాల్ లేకపోతే చౌతాల ఇప్పుడు ఆధునిక కాలంలో ప్రాచీన కాలంలో కృష్ణ హరియాన్వి హర్యానా కా హయా అలా అవుతాడు కానీ కాదు కదా కాబట్టి ఒక తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి శ్రీకృష్ణుడు ఇప్పుడు ఉన్నాడా లేదా మీరు చెప్పండి సనాతనుడు ఆయన హిస్టారిక్ కాదు కాబట్టి ఆయన అవ్యక్తమైన అవ్యయమైన తత్వం అవుతాడు తప్ప పరిచ్ఛిన్నమైన ఆకారం కాడు పరిచ్ఛిన్నమైన ఆకారం ఏంటంటే దోమలు కొడతాయి మన్ని మిమ్మల్ని నేను అన్నుకుంటున్నట్టుగా నేను చెప్పాను మిమ్మల్ని నిన్న ఆ మాట కాబట్టి పరంభావం పరం భావం అన్నది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టం అందు గురించి నేను దాన్ని దాటవేస్తూ వస్తున్నాను ఇంకెంతగా ఎంతసేపని దాటవేస్తాను ఏదో పాయింట్లో దాన్ని మనం సెటిల్ చేయాల్సి ఉంటుంది ఏ మేరకు వీలు పడితే ఆ మేరకు సెటిల్ చేయక తప్పదు మీరు కళ్ళు తెరిచి నామరూపాలని పట్టుకోవటము అనేది మీరు దాంట్లో ఇరుక్కుని ఉన్నంతకాలము ఆ పైతత్వం మీకు అందదు ఇప్పుడు ధ్యానం చేయమంటారు ధ్యానం చేయమన్నప్పుడు ఏమంటారు రిటార్గా కూసుకొని కళ్ళు మూసుకోమని చెప్తాను ఎందుకు కళ్ళు మూసుకోను ఎందుకు అంటే కళ్ళు తెరిస్తే ఆ నామరూప పరిజ్ఞానం కలుగుతూనే ఉంటుంది ఈ నామరూపములే సత్యము అని అనుకోడానికి వీడు అలవాటు పడి ఆ నామరూప సత్యత్వం అనే వాసన చాలా గట్టిగా పట్టేసి మనిషిని అందుకోసం కళ్ళు తెరిచినట్లయితే వీడు తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోలేడు నామరూపాల్లో ఇరుక్కుపోతాడు హిరణ్మయైన పాత్రేణ సత్యశాపి హితం ముఖం సత్యము యొక్క ముఖము కప్పివేయబడి ఉన్నది దేని చేత బంగరు పళ్ళెరముచే కప్పివేయబడి ఉన్నది హిరణ్మయైన పాత్రేణ బంగరు పళ్ళెరము ఏమిటండి బంగరు పళ్ళెరము అంటే నామరూపాలు అంటే కంటికి కొట్టొచ్చినట్టు కనపడతాయి చాలా దృఢంగా భాషిస్తాయి అవే సత్యమా అన్నంత దృఢంగా భాషిస్తాయి ఎప్పుడైతే మీకు ఆ నామరూపములనే బంగరు పళ్ళెరము నయనముల చేత కంటి చేత చూడబడుతో అవే గ్రహిస్తో మీరైతే ఉంటారో అప్పుడు తత్వాన్ని మీరు విస్మరించే ప్రమాదం ఉన్నది కాబట్టి ఈశ్వరుణ్ణి ఆ అన్ని నామరూపములయందు అనుగతమైన తత్వముగా భావముగా మీరు తెలియబలెను ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం చూడండి చేస్తే అక్కడికి ఆ శ్లోకం అయిపోయినట్టే అది ఎలాగంటే ఇప్పుడు మీరు ఘటము అన్నారు ఘటము అంటే కుండ మన సంస్కృతంలో ఘటము పటము అనుకోండి ఘటము అంటే అర్థం ఏమిటి ఘటము ఉన్నది అంతే కదండి పటము అన్నారు పటము అంటే వస్త్రము పటము ఉన్నది పాత్ర ఉన్నది మైక్ ఉన్నది టేబుల్ ఉన్నది ఈ సృష్టిలో ఉన్నది అని చెప్పకుండా మీకు అనుభవానికి వచ్చే వస్తువు ఏదైనా ఉందా లేదు ఏదైనా కూడా ఉన్నది ఉన్నది అనే రూపంగానే మనకు అనుభవానికి వస్తుంది మనకి అనుభవానికి వచ్చినప్పుడు ఆ అనుభవము సద్రూపంగా ఉంటుంది ఉన్నది అనే రూపంగా ఉంటుంది ఆ అనుభవం మీద మనం కంటితో చూసి కంటితో రూపాన్ని చూస్తారు కదా ఇప్పుడు వెంటనే రూపాన్ని ఎప్పుడైతే చూశారో మనస్సు ఒక నామాన్ని ఫ్లాష్ చేస్తుంది ఆ రూపానికి ఒక నామాన్ని జత చేస్తుంది జత చేయగానే మీరు ఆ నామరూపాలను ఆ ఉన్నది అనే అనుభవం మీద ఆరోపం చేసి అధ్యారోపం చేసి ఇగో ఘటము ఉన్నది అంటారు ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు నేను చేతితోటి ఇలా అన్నాను ఇలా అనగానే నాకేం తెలిసింది ఉన్నది అనే అనుభవం కలిగింది కదా ఉన్నది కంటితోటైతే మీకు ఎగ్జాంపుల్ బాగా వర్కౌట్ కాదు చేతితోటైతే బాగా వర్కౌట్ అవుతుంది ఉన్నది ఏమీ ఉన్నది అంటే అంటే ఇప్పుడు ఉన్నది అనే అనుభవం ఫిక్స్ అయిపోయింది దాన్ని నెత్తిమీద నామరూపాలని ఆరోపించే పని చేయాలి అందుకోసం కళ్ళు తెర చూసి ఘటము ఉన్నది అని చెప్పారు కాబట్టి అనుభవంలో మూలము ఏది ఆరోపము ఏది మీరు ఆలోచించండి మూలము ఉన్నది ఆ రూపము నామరూపం ఇప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడు అని మీరు అన్నారు అనుకోండి బొమ్మను చూసి అక్కడ మొట్టమొదటి అనుభవం ఏమిటి మూలము ఏమిటి ఉండడము దాని మీద చేసిన నామరూపముల యొక్క అధ్యారూపం ఏమిటి దేవుడు ఇక్కడ దెయ్యము ఉంది అన్నారు అక్కడ మూలమేమిటి ఉండడము అధ్యారూపం ఏమిటి నామరూపం మనిషి ఉన్నాడు కుక్క ఉన్నది సో ప్రతి దాని కూడా ఉన్నది అనే అనుభవము మూలము దాని ఉన్నది అనే అనుభవం మీద మీరు చేసే అధ్యారూపము నామరూపములు ఏమండి ఇప్పుడు మీరు ఘటము అన్నారు ఘటము అన్న దాంట్లో మూలము ఉంది అధ్యారూపము ఉంది మూలమేమిటి ఉండడం అధ్యారూపం ఏమిటి నామరూపాలు ఘటనామరూపాలు ప్రతిదీంతే ఏమండ ఇప్పుడు మనిషి అజ్ఞానికి జ్ఞానికి తేడా ఏమిటంటే ఆ మూలాన్ని విస్మరించి అసలు మూలాన్ని గురించి అజానంత ఏమి తెలుసుకోకుండగా కేవలం నామరూపాలే సత్యం అనుకున్నవాడు అబుద్ధయ అబుద్ధయ వాడికి అంటే జ్ఞానం లేదు అని అర్థం జ్ఞాని ఎలా ఉంటాడు వాడికి నామరూపాలు కనపడవా ఎందుకు కనపడవు కలదోలు పెట్టుకుంటే అన్ని నామరూపాలు కనపడతాయి నామరూపాలు కనపడతాయి కానీ నామరూపములు అధ్యా రూపము అవి వచ్చిపోయేవి ఎప్పుడు స్థిరంగా ఉండేది వచ్చిపోనిది అంటే అది పరం సర్వాతిశాయి అన్నింటి ఎందు సమానంగా ఉంటుంది ఈ నామరూపాలు వచ్చిపోతూ ఉంటే అది వచ్చిపోదు అటువంటి సత్ అది పరంభావం అదియే సత్యము ఈ నామరూపాలు మిథ్యా అధ్యారూపములు కల్పితములు వచ్చిపోయేవి అనిత్యములు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు జ్ఞాని సంత అనే మాటలు అన్నారా మీరు సాధు సంత అంటారు ఈ సంత ఎవరు అంటే ఎవడైతే సర్వ జగత్తునందు సత్తుని దర్శిస్తాడో వాడు సంత అన్న ముమాగమం వస్తుంది అకారం పక్కన నకారం యాడ్ అవుతుంది సంత అవడానికి శబ్దం పచత్తే పచత్ పచంతౌ పచంత అన్నట్టుగానే సత్ సంత కాబట్టి సకల జగత్తునందు ఆ సత్తుని దర్శించటము అదే ఆ సత్తే శ్రీకృష్ణుడు ఆ సద్రూపుడు శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ సద్రూపుడైన శ్రీకృష్ణుడి మీద మీరు ఒక నామరూపాలు మీరు పెట్టుకోవచ్చు అభ్యంతరమే లేదు కానీ ఆ సద్రూపునిగా శ్రీకృష్ణుని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఇట్ ఈజ్ ద ప్రెజెన్స్ యూనివర్సల్ ప్రెజెన్స్ దట్ ఈస్ వాట్ శ్రీకృష్ణ ఈజ్ ఎప్పుడు కూడా సత్త కంటికి కనపడదు కంటికి కనపడేవి నామరూపాలు ఎప్పుడు సత్ అన్నది ఆత్మరూపంగా అనుభవానికి తెచ్చుకోవడమే అవుతుంది తప్ప ఇప్పుడు ఇలా అన్నారనుకోండి ఉంది అనే అనుభవం కలిగింది ఈ ఉంది అనే అనుభవము నా హృదయంలో కలుగుతుంది ఏమండి కళ్ళు తెరిచి ఓహో గిన్నెయా అని ఆ గిన్నె అనే నామరూపాలు నాకంటే భిన్నంగా ఉంటాయి కానీ ఉంది అనే అనుభవము నా హృదయంలో కలుగుతుంది సో తన హృదయంలో అనుభవం ఆత్మరూపంగా అనుభవానికి వచ్చేటువంటి భావము ఒకటి రెండు ఇంకా ఎటువంటిదా భావము ఘట పట ఇత్యాది నామరూపములు మారుతున్నా అన్నిటి ఎందు సమానంగా వ్యాపించి ఉన్న భావము రెండు మూడు ఘటమనే నామము రూపము పుడుతుంది నశిస్తుంది అయినా దాని ఎందుండే సత్ పుట్టదు నశించను నశించదు అదిగో ఇన్ని కారణముల చేత ఆ పరంభావం అని భావన చేశారు ఈ పరం భావం దిస్ ప్రెసెన్స్ టైమ్లెస్ ప్రెసెన్స్ దాన్ని మనం హృదయంలో అనుసంధానం చేసి అది ఈశ్వరుడు అని మీరు గుర్తించాలి అది జ్ఞానము అనబడుతుంది